వామే కవి కవీనామ పమశ్రవస్తమ జ్యేష్ఠరాజు బ్రహ్మణా బ్రహ్మణస్పత హామస్ ధిష్ సాదన శ్రీమహాగ్రాధిపత నమ సదాశివసరంభా స్మాచార్యపే గురు పరపరాయనస్కృత్యం చె నరో సరస్వతీం జయముదీరే దుఃఖేష్ను సుఖే విగతస్పృహ ేతరాగభయక్రోధ శతీర్ము నిరుచ్యతే దుఃఖే అనుప్రగ్రమన సుఖే విగతస్పృత సుఖదుఃఖముల ఎడల మన ప్రవృత్తి అభిప్రవృత్తి అంటారు ఆటిట్యూడ్ మన ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో అవి సుఖరాము తప్పు అంచేతనే మనం జీవితంలో బెస్ట్ ఎఫర్ట్స్ చేస్తూ కూడా దుఃఖాన్నే మూట కట్టుకుంటూ ఉంటాం సుఖం కోసం ప్రయత్నం చేస్తాడు దుఃఖాన్ని పొందుతాడు ఇది దిస్ ఈజ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ వరల్డ్ ఎందుకంటే సుఖ దుఃఖములలో మనకున్న దృష్టికోణంలో దోషం ఉన్నది చూడండి మీరు సుఖాన్ని అనుభవిస్తూ ఉంటే ది ది బాడీ ఈజ్ అబ్యూజ్ సుఖానుభవంలో బాడీ అబ్యూజ్ ఉంటుంది బాడీ అబ్యూజ్ లేకుండా సుఖానుభవం ఉంది డిన్నర్ పార్టీయే లెక్కదండి మీరు డిన్నర్ పార్టీకి వెళ్ళారనుకోండి సుఖానుభవం ఉందంటే బాడీ గట్స్ అబ్యూజ్ మీరు ఎప్పుడైతే బాడీ ప్రెషర్ కోసమని బాడీని అబ్యూస్ చేస్తారో అప్పుడు పెయిన్ వచ్చి తీరుతుంది ఇది నాట్ స్టాప్ అవుతుంది నిజానికి బాడీకి దేహానికి నేను తలసారి చెప్తూ ఉంటాను దేహానికి తన హద్దులు తనని తెలుస్తూ ఉంటాయి బాడీ ఫంక్షన్స్ బై యూనివర్సల్ ఇంటెలిజెన్స్ హయ్యర్ పోలర్ ఉంది దాని ఇంటెలిజెన్స్ బేసిస్ మీద బాడీ ఫంక్షన్ చేస్తుంది కాబట్టి బాడీ ఫంక్షనింగ్ ఈజ్ నాట్ ది ప్రాబ్లం ఇట్ నోస్ ఇట్స్ మెషర్ అది ఎంత భోజనం కావాలో దానికి తెలుసు నేను ఆ న్యూస్ ఐటమ్ చూసి ఆశ్చర్యపోయాను మంగ్హాటంలో సంవత్సరం బర్గర్స్ హ్యామ్ బర్గర్స్ అంటే మామూలు ఇది బినైమ్ బర్గర్స్ కాదు హ్యామ్ బర్గర్స్ సో వాటిని తినేటువంటి పరీక్ష కంటెస్ట్ ఒకటి పోటీ ఒకటి అమెరికన్స్ ఎలా ఉంటారంటే దే ఆర్ సినింగ్లీ ఓబీచ్ వెట్మెస్ చేస్తుంది కానీ వాళ్ళకి ఎందుకండి ఈ పరీక్ష ఎందుకండి ఏటీ ఫోర్టీ ఏంటి అసలు తినడం పోటీనా అతను ఒక అతను ఈజ్ అ బ్లాక్ చార్ అతని పొట్ట అంతం దంటే ఇట్ వాస్ సో బిగ్ బిలీవ్ అండ్ హీ హ్యాస్ కన్స్యూమ్డ్ ట్వంటీ టూ అండ్ కేజీ ఆఫ్ హ్యామ్ అండ్ వన్ ద కంటెస్ట్ ఆ కంట్రెస్ట్లో పదివేల డాలర్లో ఇరవై వేల డాలర్లో చెక్ హటిస్తారు వీడికి చుట్టూ చేరిన వాళ్ళు వెయ్యి మంది చేరి వాళ్ళకి ఏ పని ఉండదు ఖాళీగా ఉంటారు ఐదు రోజులు వర్క్ చేసి రెండు ఎంజాయ్ చేస్తూ ఉంటారు రెండు రోజుల్లో పెడతారు ఊరించే హూహూ అని కేకలు వేస్తే గొడవ చేసి కాంగి తమ్మునాలంటారు అది వీడేదో మహా ఘనకార్యం చేశానని వీడు అనుకుంటాడు వాడికి దుఃఖం వస్తుందో సుఖం వస్తుందో వాటి కాబట్టి నేను ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను సో మనం బాడీ యొక్క మెసర్ దానికి తెలుస్తూ ఉంటుంది ఎందుకంటే బాడీని ఫంక్షన్ చేసి ఆ ఇంటెలిజెన్స్ వేరే ఉండదు ఈశ్వర జీవశక్తి వల్ల బాడీ ఫంక్షన్ చేస్తుంది ఇట్ ఈస్ ది మైండ్ విచ్ నెసెస్ అప్ ది సిచ్యువేషన్ ద విలమ్ ఈస్ ది మైండ్ మైండ్ లో ఉండేటువంటి ఆకాంక్షలన్నీ కూడా చాలా తక్కువ ఆకాంక్షలు అంచేత మనం ఏం చేయాల్సి ఉంటుందంటే మైండ్ ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలి మైండ్ ఏం చేస్తుందంటే ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి పెడుతుంది నేను మొన్న కూడా అన్నా ఈ మాట ఒక బ్లూ ప్రింట్ చేసి పెడుతుంది ఇలా ఉండాలి జీవితం అని ఒక బ్లూ ప్రింట్ చేసి రోగమే రాకూడదు రోగం వచ్చిన వ్యక్తులైతే వెంటనే పక్కన హాస్పిటల్ ఉండాలి దెట్ మస్ట్ బి హైక్లాస్ హాస్పిటల్ డాక్టర్ శిష్యుడు ఇమీడియట్లీ అసండి అండ్ దేశుడు పూట ఆ దేశం ఇంజక్షన్ సో దట్ రోగం వెంటనే డిజపేర్ అయిపోవాలి ఇది బ్లూ ఈ బ్లూ మైండ్ చేసి పెడుతున్నాయి ఆ బ్లూ ప్రింట్ ప్రకారం నడుస్తుందండి లైఫ్ ఒక్క ఎగ్జాంపుల్ చెప్పారు అలాగే కొడుకు కొడుకు కూతురు ఉండాలి కూతురుకి కూతురు పెళ్లి అయిపోవాలి వాడు ఆ పెళ్లి చేసుకున్నవాడు కూతురు మాట వినాలి కొడుకు పెళ్లి ఆ పెళ్లి చేసుకున్నవాడు కొడుకు పెళ్లి చేసుకున్నవాడు కొడుకు మాట వినాలి వీళ్ళందరూ నా మాట వింటూ ఉండాలి ఇంకా వీడికి మరి దుఃఖం కాబట్టి ఇంకేమొస్తుంది దుఃఖం హీ ఇస్ రెడీ ఫర్ దుఃఖం అంటే హీ గట్ దుఃఖం దుఃఖం వచ్చినప్పుడు ఆ దుఃఖ హేతువు తెలుసుకోవచ్చు కదా దుఃఖ హేతువు మనస్సు మనస్సులో ఉండే అజ్ఞానం దుఃఖాన్ని కలిగిస్తుందని తెలుసుకోవచ్చు కదా వీడంటాడు నవరత్నాల్లో రత్నం లేకపోవడం చూపి దుఃఖం వచ్చిందంటాడు తొమ్మిది రత్నాలు ఉన్నాయి తొమ్మిది రత్నాలు ఉన్నాయంటే అసలు ఒరిజినల్ దిస్ నైన్ ఈజ్ నాట్ మెట్ ఫర్ ది స్టోన్స్ ఇట్ ఈజ్ ఒరిజినల్ రత్న శబ్దానికి సంస్కృతంగా శ్రేష్ట అర్థం భోజ మహాత్ము యొక్క సామ భోజ మహారాజు యొక్క దాంట్లో తొమ్మిది మంది మహాత్ములు ఉండేవారు మహాకవులు ఉండేవారు నవరత్నాన్ని అక్కడి నుంచి వచ్చింది అంతేకాని నిజంగా రత్నాలు తొమ్మిది ఉన్నాయని కాదు రత్నాలు తొమ్మిది ఉన్నాయో ఏడు ఉన్నాయో పద్నాలుగు ఉన్నాయో నాకు తెలియదు తొమ్మిది ఈజ్ నాట్ ది నెంబర్ కరెక్ట్ టు రత్న యంగ్స్టర్ సంబంధించిన నెంబర్ కాదు అది అది మహారాజు యొక్క వచ్చింది ఎవరికి కావాలి ఈ వీడికి ఇటు సౌండ్స్ వ్యాలి నవరత్న అందులో ఇప్పుడు బీహెచ్ఈ నవరత్న నవరత్న ఇది సౌండ్స్ వ్యాలి ఆల్రెడీ ఒక బ్రాండ్ నేమ్ ఉంది కాబట్టి వీడు ఏమైనా అడ్వర్టైజ్ చేస్తాడంటే నవరత్నాల్లో ఈ రత్నం మీ దగ్గర ఉందా లేకపోతే మీ కష్టాలన్నిటికీ రత్నం లేకపోవడమే కారణం నీ మూర్ఖత్వమైన నీ కష్టాలన్నిటి కారణం అని ఎందుకు చెప్తాడు వాడు వ్యాపారం చేసుకోవాల్సిన వాడు వాడు బుద్ధిమంతుడు అవి కొనుక్కున్న వీడు మూర్ఖుడు వారి బుద్ధికి వాడేం పెట్టుకోవడం ఏ రత్నాలు పెట్టుకోడు తర్వాత రత్నాలు పెట్టుకుని అభివృద్ధికి వచ్చేస్తే వాడు ఆ రత్నాలని వాడే అట్టే పెట్టుకుని ఆ పొందుతాడు కానీ ఈ విధంగా అరుస్తాదండి ఎవరా చెప్పే వాడే అట్టే పెట్టేసుకుంటాడు అంటే అవి చేయాలనేటువంటి ఈ ఆ వారికి ఎందుకుంది ఆ బాధ నా దగ్గరికి వచ్చి అమ్మ రత్నం నేను పెడుతున్నా కాబట్టి వీడు దుఃఖానికి సంసిద్ధుడై ఉంటాడు కాబట్టి దుఃఖం దుఃఖాన్ని పొందుతాడు మీకు ఇంకో రహస్యం చెప్తా దీస్ ఇస్ నేచర్ లాస్ ఇది స్పిరిచువల్ లాస్ అవటీర్స్ అంటారు ఈజ్ ప్లెషర్ ఈస్ ర్యాప్డ్ ఇన్ పెయిన్ అని అంటారు ఈస్ అప్పుడు లాక ఈ ప్లెషర్ అంటే వాట్ యూ మీన్ బై ప్లెషర్ ప్లెషర్ అంటే సెల్ఫ్ గ్రాటిఫికేషన్ ఆ సెన్స్ వార్గంకి ఒక కాంటాక్ట్ వల్ల మనస్సులో ఒక ఉల్లాసంగా ఉంటుంది ఆ సెన్స్ గ్రాటిస్ఫికేషన్ ఈజ్ నాట్ హ్యాపీనెస్ ఇట్ ఇస్ అండ్ పెయిన్ కి అతీతమైనటువంటి మానసిక ప్రశాంతి కలదో అది అదే ఆనందం అది ఆత్మస్వరూపం అది వైపు నుంచి వచ్చేది కాదు ఈ సెన్స్ గ్రాటిఫికేషన్ అనబడే ప్లెషర్ ఏది కలదో ఇట్ ఈజ్ ర్యాపిడ్ ఇన్ పెయిన్ సో అంటే అర్థమేంటి ఇక్కడ మనం కనుక్కోవాల్సిన సత్యం ఏమిటంటే ఆవిష్కరించుకోవాల్సిన సత్యం ఏంటంటే యు కెనాట్ హ్యావ్ వన్ వితౌట్ ది అదర్ అని ఒక సత్యం అంటే అర్థమేంటి మీరు ప్రెషర్ ని కోరినట్లయితే తప్పనిసరిగా పెయిన్ వచ్చి తీరుతుంది ఇట్ ఈస్ ది లా దానికి గ్రహాలకి నక్షత్రాలకి రత్నాలకి రాళ్ళకి సంబంధం లేదు ఇట్ ఈస్ ది లా ఇట్ because each pleasure is wrapped in pain anjetha nan antanu you pay the price of pain for each pleasure that you seek this is the truth tarabinko hate prಹ್ladudu bhagavatamlo antadu manam prayatnam chesthe ochye dukkalu vaadantalu ochu mari atodrapudu vaadantalu dukkalu ochina podu vaadantalu sukhalu osthay nu endukonko sukhalu bandham kada ద్వంద్వ ఒకటి వస్తే రెండోది దాని వెంటనే ఉందని తెలుసుకోద్దా ద్వంద్వల్లో ఒకటి వస్తుందంటే దాని వెంటనే ఉంటుంది రెండోది ద్వంద్వం అంటేనే దాని పేరేది కాబట్టి సుఖం నువ్వు నువ్వు దుఃఖం వచ్చినప్పుడు నువ్వు కోరకుండానే సుఖం వస్తుంది నేను ఎవరు ఆ కోరిక ఎప్పుడూ హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ లో పెట్టుకోవటము దల్ రాంగ్ సో నిజానికి దీంట్లో చిత్రం ఏంటంటే మీరు బాడీని అబ్యూజ్ చేయటం మానేసి మైండ్ ని అబ్యూజ్ చేయకుండా ఉంటే అంటే రైట్ యూజ్ ఆఫ్ ది మైండ్ మైండ్ రైట్ యూజ్ ఏమిటంటే రైట్ థింకింగ్ రైట్ ఇమోషన్స్ అండ్ రైట్ నాలెడ్జ్ భగవాన్ బుద్ధుడు చెప్తాడు ఇలా మాట్లాడతాడు ఆయన సో రైట్ యూజ్ ఆఫ్ ది మైండ్ రాంగ్ యూజ్ ఆఫ్ ది మైండ్ ఏమిటి మేక్ ఏ ఎక్స్పెక్టేషన్ అండ్ బీ రెడీ ఫర్ సఫరింగ్ దట్ ఈజ్ ది రాంగ్ యూజ్ ఆఫ్ ది మైండ్ Right use of the mind is, don't have any expectation. Leave it in the hands of Ishwara. Karma-yoga is the right use of the mind. Manan choda-botanam karma-yoga. Karma-yoga chushyama choda-botanam. Chushyama. Karma-nyewa-adhika-rashteya chushyama. Maldi choda-botanam. Getan-dha-oskone-yoga. Karma-yoga karma jiva-nashe-vedete-kalado. Right that is right use of the mind. Mahatma-dhakirar arjjena-jeta-on, shirava-na-jeta-on, giranthal, manchi-giranthal, that is right use of the mind. మీరేమో అర్ధరాత్రి పన్నెండు గంటల దాకా హారర్ మూవీ చూసి పడుకున్నారనుకోండి దట్ ఈస్ ది రాంగ్ యూజ్ ఆఫ్ మైండ్ నేను నిద్రపడాలి ఏదో ప్రాబ్లమ్స్ వస్తాయి సో బాడీ అండ్ మైండ్ ఇఫ్ యూ మేక్ ది రైట్ యూజ్ దట్ ద స్టేట్ ఆఫ్ ది బాడీ అండ్ ద స్టేట్ ఆఫ్ ది మైండ్ ఈజ్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ ఇప్పుడు కదలకుండా సోఫాలో కూర్చొని టొమాటో చిప్స్ తింటో టటో కాదు పొటాటో చిప్స్ తింటో ఇవి చూస్తో ఒళ్ళు పెంచుకుంటే వాడికి హ్యాపీగా ఉంటాడా లేకపోతే ఒళ్ళు హోనం చేసుకునే ఒళ్ళు అంతా అలసిపోయిట్లా కష్టపడి పనిచేస్తాం ఏ పని కూడా పోస్ట్ పోన్ చేయకుండా సోమరతనం లేకుండా హార్డ్ వర్క్ చేసి చెమట వచ్చి కష్టపడి పనిచేస్తారు ఎవరు హ్యాపీగా ఉంటాడు ఇట్ ఈస్ వెరీ అబ్వియస్ సిమిలర్లీ మైండ్ రైట్ యూజ్ ఆఫ్ ది మైండ్ సో దుఃఖేశ్ మనువిఘ్న మన సుఖేశ విగత స్పృహ ఇది చూసినట్టున్నాం మనం సో సుహ భయక్రోధ కాబట్టి సుఖ దుఃఖముల ఎడల సరైన మన మనఃప్రవృత్తి సరైన మనఃప్రవృత్తి అంటే ఏమిటి సుఖం వచ్చినప్పుడు కృతజ్ఞతాభావంతో సుఖాన్ని స్వీకరించటం నెంబర్ వన్ ఈ సుఖం మనకు వచ్చిందంటే ఇదంతా ఈశ్వరుని యొక్క దయా అనుగ్రహం తప్ప మరొకటి కాదు నెంబర్ వన్ నెంబర్ టూ కెన్ ఐ షేవింగ్ విత్ అదర్ పీపుల్ అది నెంబర్ టూ సుఖం వచ్చినప్పుడు వెంటనే గుర్తు మనుషులు బుద్ధి రావాలి వాళ్ళతో షేర్ చేసుకోవాలి కెన్ ఐ షేర్ ఇట్ నెంబర్ టూ ఈ అప్రోచ్ తర్వాత సుఖం వచ్చినప్పుడు దాని మీద ఆశ పెట్టు దురాశ పెట్టుకోకుండా అహంకారం లేకుండా బస్ ఈ రెండు పాయింట్లు టేక్ కేర్ చేసుకుంటే విగత దుఃఖం వచ్చినప్పుడు ఈ దుఃఖంలో కూడా భగవానుడి మెసేజ్ ఏదో ఉంది ఈశ్వరాస్ మెసేజ్ ఈశ్వరా ఇస్ సెండింగ్ ఎ మెసేజ్ ఈ దుఃఖం ద్వారా ఏదో మెసేజ్ పంపిస్తుంది ఇంట్లో ఏదో లాభం తత్కాలం నందు మనకి అనుకూలంగా లే ప్రతికూలంగా ఉన్నా ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం సంథింగ్ గుడ్ విల్ కమ్ అవుట్ అవుతుంది హౌ టు ఫేస్ ఇట్ హౌ టు ఓవర్ అని ఈ విధంగా మీరు ఉద్వేగం చెందకుండగా ఉద్వేగము అంటే కలవలపాటు కంగారు పడ్డం భయపడ్డం ఆదుర్దా పడటం అది లేకుండగా ఇలా ధైర్యంగా నిలిచి ఉన్నట్లయితే ఆ దుఃఖము మీరు దాటివేయగలుగుతారు కాబట్టి ఈ రెండు లక్షణాలు సుఖదుఖములైన ఈ రెండు లక్షణాలు కలిగి ఉండాలి తర్వాత వీత రాగ భయ క్రోధ ఈ మాట సమసార్లు వస్తుంది ఇక్కడే కదా ఇక్కడ మొదలైంది ఇలా ఐదు వస్తుంది మళ్ళీ వస్తుంది మళ్ళీ వస్తుంది ఆ సమాసాన్ని విడదీయడం కుదరదు వీత రాగ భయ క్రోధ వీత అంటే తొలగించబడిన రాగము అంటే అటాచ్మెంట్ అటాచ్మెంట్ తో అటాచ్మెంట్ లవ్ కాదు అటాచ్మెంట్ మనకు ఉన్నది లవ్ కాదు ఈ నోన్న వాట్ ఈజ్ లవ్ ఈ ఓన్లీ నో అటాచ్మెంట్ మనకి లవ్ గురించి ఇంటి మించి తెలియదనే చెప్పచ్చు ఎందుకంటే లవ్ ఈజ్ ఎన్ ఇంటెన్స్లీ ఫ్రీ స్టేట్ ఆఫ్ మైండ్ డీటెయిల్స్ ప్యూర్ అండ్ ఫ్రీ స్టేట్ ఆఫ్ మైండ్ మీకు దుఃఖం కానీ బెంగ కానీ తర్వాత సైకలాజికల్ డిపెండెన్స్ అని అంట సైకలాజికల్గా ఎగరవాడి మీద ఆధారపడి ఉంటున్నారు కానీ వచ్చింది అంటే అది అటాచ్మెంట్ అని అర్థం దాన్ని లవ్ అన్న లవ్లో పెయిన్ ఉండదు పోన్ అండి పెయిన్ మాట ఎలా ఉన్నా ఎందుకంటే ప్రేమ దుఃఖం కలిసి ఉంటాయి కొన్ని సందర్భాల్లో వేఆర్ నాట్ అపోజిట్ పీచెన్ ఆ వాడికి అపోజిషన్ ఉండదు కానీ ప్రేమకి ద్వేషానికి అపోజిషన్ యు కెనాట్ హ్యావ్ బోత్ టు తర్వాత మీకు ప్రేమలో స్వార్థ చింతన ఉండదు తర్వాత ప్రేమలో ప్యూర్ ప్రేమలో సైకలాజికల్ డిపెండెన్స్ ఉండదు కాబట్టి ఆ రకంగా మనం పరీక్ష చేసుకోవాలి మనకున్న ప్రేమను మనం పరీక్ష చేసుకోవాలి ఏవో ఒకటి రెండు సందర్భాలని మనం మినహాయిస్తే మినహాయించవచ్చు ఇంత గా ఇంత టెక్నికల్గా లాజికల్గా ప్రేమ ఉందనుకోండి దాన్ని అలాగే అనలైజ్ చేయనక్కర్లా ఇదని లీవిటేలో ఉంది ఎందుకంటే తల్లి ఏ తల్లి అయినా తను ప్రేమ చేత బంధింపబడ్డం మీరు ఎదుగుదరా అలా బంధింపబడరు కాబట్టి దానికి వాత్సల్యము అని పేరు ఇన్ సమ్ రెస్పెక్ట్స్ ఇట్ కుడ్ బి అన్ ఎక్సెప్షన్ ఇన్ సమ్ రెస్పెక్ట్స్ ఇట్ కుడ్ ఆల్సో బీ బైండింగ్ ఎనీవే బేసిక్ బేసిక్గా ప్రేమ వేరు అటాచ్మెంట్ వేరు రాగము అటాచ్మెంట్ దట్ ఈజ్ వాట్ వీ హ్యావ్ ప్రేమ సత్వగుణం రాగము రజవగుణం సో చాలా డిఫరెన్స్ ఉంది ప్రేమ దు రిలీజ్ చేస్తుంది ఫ్రీడమ్ ఇస్తుంది ప్రేమలో ఫ్రీడమ్ ఉంటుంది అరగం బంధిస్తుంది అటాచ్మెంట్ సో ఇంటెన్స్ అటాచ్మెంట్ టువర్డ్స్ ది అబ్జెక్ట్స్ ఆఫ్ ది వరల్డ్ టువర్డ్స్ ది ప్లెషర్స్ ఆఫ్ ది వరల్డ్ అండ్ టువర్డ్స్ పీపుల్ పీపుల్ అంటే ఏమంటే మీకు ఒకటి చెప్తున్నానండి ఐ లైక్ దిస్ పర్సన్ ఐ డు నాట్ లైక్ దట్ పర్సన్ అని మీరు అన్నారు అన్నప్పుడు వాట్ ఈజ్ ఇట్ దట్ యూ లైక్ అండ్ వాట్ ఈజ్ ఇట్ దట్ యూ డు నాట్ లైక్ అని కనుక మీరు పరిశీలించినట్లయితే i like this person ee person anta naage ishtam i do not like that person why why ante ee person yokka company lo nenu comfortable ga untanu why company lo nenu emi comfortable ga undadu ala antha comfortable ga untanu ante kada artham antavarku okku untadu therefore you like a person in whose company you are comfortable correct anna ఇంకొక పెర్సన్ అంటే మీకు ఇష్టం ఉండదు ఎందువల్ల అతని కంపెనీలో మీరు చాలా ఇబ్బంది ఫీల్ అవుతారు సో ఇది పరిస్థితి కాబట్టి ఇప్పుడు మీరు లైక్ చేసేది ఏమిటి డిస్ లైక్ చేసేదేమిటి మీరు ఏమిటి లైక్ చేస్తున్నారు ఎవడి కంపెనీలో మీకు కంఫర్ట్ ఉంటుందో ఆ కంఫర్ట్ లైక్ చేస్తున్నారు అండ్ త్రూ దాట్ ఆ పెర్సన్ లైక్ చేస్తున్నారు ఎవరి కంపెనీలో మీకు ఇబ్బంది కలుగుతుందో యూ డిస్ ద ఇన్కన్వీనియన్స్ ఆర్ డిస్కంఫర్ట్ That discomfort you dislike, and through that you dislike the other person. No, no, no. Ultimately, me mind lo vaka response to agar avana tishko shi. Me vaka re, pleased response tishko shi. Inko me mind ni chai. Inko vaka me mind ni chai displeased response tishko shi. If pleased response hindi hai, you love it. If displeased response hindi, you don't like it. ఈ లైక్ అండ్ ఈ డిస్ లైక్ దే ఆర్ రిఫ్లెక్టెడ్ అన్ ది అదర్ ప్రశ్న దట్ ఇప్పుడు కొడుకున్నాడనుకోండి చిత్రమాట వింటూ ఉంటే వాడు పక్కన ఉంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది వాడు చిత్రమాట వినకపోతే వాడు పక్కన ఒళ్ళు మండిపోతుంది సో ఆ ఇట్ ఈజ్ అల్టిమేట్లీ ది మైండ్స్ రెస్పాన్స్ దట్ దట్ ఐ లైక్ ఆర్ ఐ డిస్ కాబట్టి ఆ సత్యాన్ని ఎప్పుడైతే మీరు గుర్తించారో అప్పుడు ఎదుటివాడితో సంబంధం లేకుండగా You can address the mind. It is an issue of the mind. Why I am uncomfortable in His presence? You, you have to look at life. Saala nipunanga manhasyanu parisheturanga manhasyanu parisheturanga. With a lot of diligence one has to observe the mind. A manasya yadra vachinna pannera indhukallai bhandi pariknana bha. Yama ime. Yama ime. Yama ime. Yama ime. Yama ime. Yama ime. Yama ime. Alla taat. Telukullah. Alla ime. So, why should I dislike that person? ernow there is some ante edho oka naalo oka feeling edho undanama why should i have it can i overcome that adhi kodadu ankodle adondapudu better to let me avoid his company ane edho chusko inkora company ante naak endukinta preeti why am i yearning for his company why am I craving for his company what is this craving these are psychological dependence why should i crave like that i may like his company but i should not crave for his company ఎందుకు ఈ పర్టికులర్ అది ఏ ఒకప్పుడు మన చుట్టూ వాడి చేతిలో పెట్టినట్టు వాడు వాడు బతుకు వాడు బతుకుతో ఉంటాడు మనం ఇక్కడ దుఃఖిస్తూ ఉంటాం వాడి కంపెనీ కోసం మనం క్రేవ్ చేస్తూ ఉంటాం వాడి ఇంటి కేసు రాదు సో తాత మనవాడి కంపెనీ కోసం క్రేవ్ చేస్తూ ఉంటుంది ఏ మనవాడ రాలా వాడు ఉండు తాత అని వాడు వీధిలోకి పడిపోతుంది వారికి ఏమిటంటే తాత దగ్గర కూర్చుంటాడు అర్థమనం శేస్తాబ్తో కూర్చోబాడు ఎక్కడ కూర్చుంటాడే ఉంటాడు సో వాడు వీధిలో పడిపోతుంది కాకపోతే ఈ నాడు పిల్లలేమో ఇలా తయారయ్యాడు పెద్దవాళ్ళు చెప్పిన మాట వింటలేదు అంటే బాధపడ్డాడు దిస్ ఈజ్ ఎ సైకలాజికల్ డిపెండెన్స్ వై ఇప్పుడు ఈ గ్రాండ్ సన్ వై షుడ్ హీ కేర్ ఫర్ ది ఫాదర్ ఫాదర్ గ్రాండ్ ఫాదర్ వై షుడ్ హీ కేర్ ఆ సైకలాజికల్ డిపెండెన్స్ దట్ బాయింగ్స్ అదే రాగము సో నవ్ యూ రాగం రాగం ఉంది అనుకోండి రాగం ఉంటే రాగంతో పాటుగా ఇంకో రెండు ఉంటాయి దీనికి భాగవతంలో దృష్టాంతం చేశాడు నిత్యం కామహ ప్రవిష్ట తమను ఏరయ అంటూ ఒకటి ఉంది ఇప్పుడు ఒక దుర్గం ఉందనుకోండి దుర్గమని ఉంటుంది ఆ దుర్గం లోపల మహారాజు తన సైన్యంతో క్షేమంగా ఉంటాడు ఆ దుర్గము కనుక దృఢంగా ఉన్నంతసేపు శత్రువు ఏమి చేయాలి లోపల కనుక వారి శత్రువు ముట్టడిస్తారు ముట్టడిందంటే దుర్గం చుట్టూ కాపలా లోపల కనుక నీరు ఆహారము సమృద్దిగా నిల్వలు ఉన్నట్లయితే వీడు ఆ దుర్గంలో కూర్చుని శత్రువుని అదును చూసి దెబ్బ కొడుతూ ఉండడం దుర్గంగా కూర్చుంటూ ఉండడం ఈజ్ ఇన్ అండ్ అడ్వాంటేజెస్ పొజిషన్ శత్రువు ఏమి చేయలేదు అంచేత శత్రువుకి ఏంటి కావాలి స్మాల్ బ్రీచ్ కావాలి మీరు టిప్పు సుల్తాన్ అలాగే ఓడిపోయాడు పూర్ణయ్య అనే చిన్న గేట్ ఓపెన్ చేస్తాడు ఈ దుర్గానికి రహస్య ద్వారాలు కొన్ని ఉంటాయి చిన్న చిన్న ద్వారాలు ఆ ద్వారం గుండా కనుక కొద్దిమంది శత్రు సైతులు లోపలికి వచ్చారంటే అసలు ఓపెన్ అయిందంటే ఇంకా ఆ దుర్గం పడిపోతుంది అర్థమైందండి మీకు సిచ్యువేషన్ మన హృదయమే ఒక దుర్గం ఆ దుర్గంలోకి కామన ప్రవేశిస్తే ఆ కామనతో నిత్యం తమను ఏ అరయ కామన వెంట ఉండే అరయ శత్రు కామనే శత్రువు శత్రువు ఒక్క శత్రువుకి మీరు ఒక్కడికి ప్రవేశం ఇచ్చారంటే అంటే మొత్తం అందరూ బిలబిలతో ప్రవేశించేసి దుర్గాన్ని ఆక్రమించేసి ఆ మహారణించంక టిప్పు సుల్తాన్ అలాగే ఓడిపోయాడు బ్రిటిష్ వాళ్ళ చేతిలో పూర్ణయ్యా అనే మంత్రి రహస్య ద్వారం తెరిచారు దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాపెన్ ఐ ఐ సపోజ్ యూ నో దట్ పార్ట్ ఆఫ్ హిస్టరీ అదేవిధంగా మన హృదయంలో కామన రాగము రాగమున్నా కామనున్నా ఒకటే ఆ కామన అనే శత్రువు కనుక మీరు దారి తెరిచారా ఇంకా హృదయం అనే దుర్గాన్ని మీరు కొలగొట్టేస్తారు వాళ్ళు వచ్చేసి మిగతా శత్రువులందరూ వచ్చేస్తారు సో సంథింగ్ లైక్ దాట్ రాగము సపోజ్ మీరు ఒక వస్తువు గురించి మీరు అటాచ్డ్గా ఉన్నారనుకోండి రాగము కలిగి ఉన్నారనుకోండి వెంటనే భయం వచ్చేస్తుంది దాంతో ఎందుకంటే భయం రెండు అది నాకు దొరుకుతుందో దొరకదో అని భయం ఉంటుంది దొరికిన తర్వాత భయం ఉంటుంది కారు కొనకముందు భయం ఉంటుంది టెన్షన్ ఉంటుందండి భయం అంటే టెన్షన్ ఉంటుంది ఏమండ కారు కొన్న తర్వాత ఉంటుంది టెన్షన్ ఇంకో రకంగా ఉంటుంది కారు కొనకముందు నాకు కాదు ఆ ఏజెంట్ ఉన్నాడే వాడు సరైన కాదు ఇస్తాడో దాని ఇంజన్ సరిగ్గా ఉంటుందో ఉండదు అప్పుడప్పుడు రాంగ్ ఒక ఫ్లూక్ లాగా ఒక చెడ్డ కారు ఒకటి వస్తుంది అది మనకు తగుతుందేమో తర్వాత వీడు కలర్ కావాలి కలర్ కాన్షియస్ వీడికి రెడ్ కలర్ కావాలంటాడు రెడ్ కలర్ పూర్వం అంటే వాళ్ళు ఇటువంటి సెల్లర్స్ మార్కెట్ కింద ఉంది ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో తెలీదు వీడు రెడ్ కలర్ కావాలంటే వాడు బ్లూయే ఉంది ఇంకోటి సో వీడి బెంగ నేను అనుకున్న కలర్ వస్తుందో రాదో వీడి కలర్ ఏం చేసుకుంటాడు కార్ అంటే కార్కి ఏ కలర్ అయితేనేది పరిగెత్తి సందర్భం కావాలి కానీ ఏ కలర్ అయితేనే కానీ ఏదో పిచ్చిందే ఆ కలర్ చుట్టూ వీడికి ఎవేవో ఐడియాస్ ఉంటాయి తర్వాత నెంబర్ నేను అనుకున్న నెంబర్ వస్తుందో రాగో అని ఇంకోటి అంతా టెన్షన్ వీడికి తీర కార్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో రకం టెన్షన్ ఇంకో అనదర్ కైండ్ ఆఫ్ టెన్షన్ సో రాగము ఉంది అంటే భయము తప్పదు రాగము ఫుల్ఫిల్ అయితే ఏముంటుంది భయం ఉంటుంది రాగం ఫెయిల్ అయిపోతే ఏముంటుంది క్రోధం ఉంటుంది వేత రాగ భయ క్రోధ రాగం ఫెయిల్ అయిపోతే నాకు ఒక దృష్టాంతం చెప్తాను ఓ పల్లెటూరు ఉంది ఆ పల్లెటూరుకి సమీపంలో ఒక బ్యాండ్ మేడం కోడంలో వెరీ వెరీ ఫేమస్ బ్యాండ్ మేడం వాడు బ్యాండ్ మేడం వాడి పేరు యాకూబ్ వాడి పేరు అది యాకూబ్ వాడు వచ్చి మన వైదిక నా వైదిక వివాహంలో వాడు వచ్చి వాయిస్తారు యాకూబ్ వచ్చి వాయిస్తారు యాకూబ్ బ్యాండ్ ఒకే ముహూర్తంలో రెండు పెళ్లిళ్ళు ఉన్నాయి these lazım prayers are also going to come fighting for that. If you can perform building dollars, you can eat them as a whole you can risk the system. First person because they Wirtschaft should live on hundreds of ordinary means and you can do it and you can h fight to work it You can fold the sweating right away you could inherently What is this? వాడెవడో నా నేను కుదుర్చుకొచ్చిన దైన మేళాన్ని వాడు చెడగొడతాడా అని వీడు వారి మీద ధూము ధూములంటూ దెబ్బలాట తిట్లు కొట్టుకోవడం ఇదే రాగ భయ క్రోధ రాగం ఉన్న చోట భయము రాగం జనరల్ గా ఎలాగంటే రాగము సక్సెస్ అయితే భయం రాగం ఫెయిల్ అయితే క్రోధం వేస వాడు ఆ పోటీ ఎక్కడ సరిగ్గా దొరుకుతుందో దొరకదో అక్కడికి సరిగ్గా వెళ్తామో వెళ్ళామో అక్కడ తీరా ఏమవుతుందో అని భయం ఉంటుంది టెన్షన్ ఉంటుంది వేసా వాడు ఇవ్వలేదనుకోండి క్షణ పట్టుకు పెట్టడం వీళ్ళు ఇలాగే ఉంటారు మోస్త ఆర్బిటర్దిగా ఉంటారు ఇది అదే పెట్టడం మీద కోపం వస్తుంది మండుతుంది బట్ సో సంథింగ్ ఎగ్జాక్ట్ వేత రాగ భయప్రోధ కాబట్టి జీవితంలో ఈ మూడింటి నుంచి బయటపడాలి వీత రాగ భయక్రోధ ఇవి దూరం అయిపోవాలి ఈ మూడింటినీ దూరం చేసుకోవాలంటే ఒక్కటి దూరం చేస్తే చాలు రాగము రాగాన్ని దూరం చేస్తే భయము క్రోధము ఆటోమేటిక్ గా దూరం అయిపోతాయి నిజానికి మానవ సమాజంలో ఇండియా లేదు అమెరికా లేదు వెస్ట్ లేదు ఈస్ట్ లేదు యూనివర్సల్ సఫరింగ్ సఫరింగ్ ఈజ్ యూనివర్సల్ అందరూ అన్ని విధాల ఇబ్బందుల్ని దుఃఖాలని అనుభవిస్తూనే ఉంటారు సో ఈ సఫరింగ్ ఎలా ఉంటుందంటే సారో అండ్ ఫియర్ సో దుఃఖము భయము ఈ రెండింటితోటి మానవులు అలా సఫర్ సఫర్ అవుతూనే ఉంటారు ఈ సఫరింగ్కి మూలం ఏమిటంటే రాగము ఈగో ఈగోస్ అటాచ్మెంట్ అది మూలము కాబట్టి మీకు రాగము ఎంత అధికంగా పెరిగి మీ సర్కిల్ ఆఫ్ అటాచ్మెంట్ ఎంత నేరోగా మీరు తయారు చేసుకుంటే అంటే ఐ లవ్ దిస్ దిస్ దిస్ అండ్ రెస్ట్ ఐ డోంట్ లవ్ అన్నట్టుగా మీరు నేరోయర్ గా సర్కిల్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ అండ్ రాగాన్ని మీరు అలా నేరో అండ్ నేరో చేసుకుంటే మీ సఫరింగ్ మీ ఫియరు అంతకంతకే అధికమైపోతూ ఉంటుంది కానీ మనిషి ఈ సత్యాన్ని తెలుసుకోరు తెలుసుకోక చేత ఆ సర్కిల్ ని ఎంత కన్స్ట్రిక్ట్ చేసుకుంటే అంత కన్స్ట్రిక్ట్ చేసుకుంటాడు ఎవరు వచ్చేదాకా తల్లి తండ్రి అంటాడు తల్లిదండ్రుల్ని ప్రేమిస్తాడు వివాహం అయిన తర్వాత తను న్యూక్లియర్ ఫ్యామిలీ టైప్ కు వెళ్ళిపోతాడు స్లోగా తల్లిదండ్రుల్ని ప్రేమించడం కూడా మానేస్తాడు స్లోగా వాళ్ళని కూడా ఆ సర్కిల్ నుంచి ఎక్స్క్లూడ్ చేసే ప్రయత్నం చేస్తాడు తర్వాత ఒకళ్ళో ఇద్దరు పిల్లల్ని కానీ ప్రపంచంలో ఇంతమంది మిలియన్స్ ఆఫ్ బేబీస్ ఉంటే ఈ ఇద్దరు బేబీస్ ని వీడు ప్రేమిస్తాడు ఇంకా మిగతా బేబీస్ గురించి అసలు వీడికే సంబంధం లేదు అంటే అంత నేరోగా నేరోగా వీడు పెట్టుకున్నప్పుడు ఆ దుఃఖము అలాగా అది దుఃఖము భయము అలా అలా పెరిగిపోతూ ఉంటాయి ఇవ్వనము హెల్త్ చేయి మన ధనము సంపాదించిన ధనము చేయి జారిపోతుంది దుఃఖము భయము క్రోధము మాత్రం మిగులుంటాయి ఫ్రస్ట్రేషన్ ఇవే మిగులుంటాయి అదే థింక్ నో సర్ప్రైజ్ బెట్ many people having accomplishment so much in life they are unhappy so everything endukante ah ivanni kuda yovanam dhanamu accomplishments ivanni kuda kramanga kaligi pothay saro dukhamu bhayamu krodhamu bannantuto untayi avu uh, ekkadiki povu so avidhanga kabatti ah ఈ రాగము భయము క్రోధము ఈ విష సక్తిని ఉంటుంది ఇది జీవితంలో ఎర్లీగా ఆరంభం అవుతుంది ఆల్మోస్ట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ మ్యారేజ్ ఆరంభం అవుతుంది అలా పెరిగి పెరిగి పెరిగి మహాభయంకర రాక్షసుల్లాగా తయారైపోతుంది వీడు రాగ భయ క్రోధం మీరెవరినైనా కలిసి ఏ వ్యక్తి టచ్ చేస్తున్నా యు టచ్ హిమ్ యూ విల్ యూ విల్ గెట్ ఆయిల్ ఆ ఆయిల్ టచ్ చేస్తే ఏమవుతుంది చేతికి ఆయిల్ వస్తుంది అలా వీరు టచ్ ఎనీ పర్సన్ యు టచ్ రాగ భయ క్రోధ గీత అంటే మరి సైకాలజీలో ఇంత గొప్ప ట్రేటైజ్ ఇదే ఏ మనిషిని మీరు టచ్ చేసినా రాగ భయ క్రోధ రాగము భయము ప్రతి ప్రతి క్షణంలోనూ డిస్ప్లే చేస్తూ ఉంటాడు క్రోధం లోపల అలా అడిమణిగుంటుంది సందర్భం వచ్చినప్పుడు ఎక్స్ప్లోర్ అవుతూ ఉంటాడు రాగము భయం సో ధనవంతులు కూడా అంతే డబ్బున్న వాళ్ళు కూడా అంతే ముగ్గురు ఫ్రెండ్స్ కలుసుకుంటారు ఒకరు మిగతా వాళ్ళని కాల్ చేస్తాడు పుట్టపాటి పెట్టి ఎందుకైంది అలాగే రాగ భయప్రోధ అది ప్రాబ్లమ్స్ రాగము భయము క్రోధం అనే ది వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ దిస్ బ్యాడ్ క్వాలిటీస్ దీంట్లో రిలిజియన్ లో కూడా అంతే రెలిజియంలోకి వచ్చిందంత మాత్రాన ఈ క్వాలిటీస్ పోతాయని మీరు అనుకోదు ఆవు ఒకచోట గెట్టు మీద వేసి ఇంకో చోట పొలంలో అలా అనుకోద్దు రెండు చోట్ల ఒకటే వీడి సమాజంలో లౌకిక సమాజంలో ఒకలా ఉండి వీడి టెంపుల్లోకి వచ్చేదంటే మేము ఎక్కడ అలాగే ఉంటాయి ఇది నాకు బియో బెటర్ మన ఏదో ఏదో కొంత బాహ్య చిహ్నాలు ధరిస్తాడు వేషాలు ఎవో వేస్తాడు ఒకప్పుడు చాలా కన్సీట్ అంటే మోసపూరితమైన వేషాలు వేస్తూ ఉంటాడు వారి లోపల తెలుసు ఇదంతా ఏమీ లేదని అయినా కూడా వేషం వేస్తూ ఉంటాడు పైకి డిస్ప్లే చేస్తూ ఉంటాడు ఒకప్పుడు తనని తానే నమ్మడం హీ స్టార్ట్స్ బిలీవింగ్ ఇన్ హిజ్ ఓన్ కన్సెప్ట్ అనేది ఈ కంటిన్యూస్ కాబట్టి రాగము భయము క్రోధము ఈ మూడు పోవాలండి మూడు ఉండడానికి వీల్లేదు క్రోధము అంటే ఫ్రస్ట్రేషన్ భయము వరీ అండ్ టెన్షన్ ఫియరీస్ ఏ రెడీ మీనింగ్ మీకు తెలిసే మీనింగే ఆ ఫీయర్కు ఉండే ఇతర లక్షణాలు నేను చెప్తున్నా క్రోధం ఉంటే యాంగర్ నాట్ ఓన్లీ యాంగర్ ఫ్రస్ట్రేషన్ సో చాలా ఫ్రస్ట్రేషన్గా ఉంటారు పీపుల్ సో అందర్ ఇంటెన్స్ అటాచ్మెంట్స్ ఇంటెన్స్ అటాచ్మెంట్ ఓ ఇల్లు ఉంటుంది ఇటకలతోటి సిమెంట్ తోటి కట్టిన ఇల్లు ఒకటి దాని మీద దిక్కుమాలిన అటాచ్మెంట్ ఎంత అటాచ్మెంటో ఓ రెండు ఎకరాల పుట్రా ఉంటుంది అంటే భూమి ఉంటుంది రెండెకరాల భూమి ఉంటుంది దాని మీద అటాచ్మెంట్ వీడి పాటు పెట్టడానికి ఇంత పిసన భూమి చాలు సామెత ఉంది సావిధంగా ల్యాండ్ మీద అటాచ్మెంట్ పృథ్వీ నవ్వుకుంటుంది వీడిని చూసి వీడి వీడి మొహం వీడి తాత ముత్తాత వీడి తర కొన్ని వందల తరాల ఈ నా మీద అటాచ్మెంట్ పెట్టుకున్నారు మట్టిలో కలిసిపోయారు వీడు కొత్తగా వచ్చి అటాచ్మెంట్ పెట్టుకుంటున్నాడు వీడు ఏ అవతారో పృథ్వీ అనుక్కుంటుంది పృథివ మీద ల్యాండ్ మీద అటాచ్మెంట్ మనీ మీద అటాచ్మెంట్ గెట్ మనీ మనీ అలా కొట్ట సో ఈ విధంగా ఫ్యూచర్ అంటే భయం ఇంకా ఆ భయం చుట్టూ ఎవేవో వాల్యూ సిస్టమ్స్ క్రియేట్ చేస్తాడు దాన్ని మౌలికంగా అడ్రస్ చేసి ప్రయత్నం చేయడు శ్రీకృష్ణుడి గీతలో ఏం చెప్పాడు ఆత్మస్వరూపమేమి ఇలాగే ఇలా అడ్రస్ చేయడు ఆ భయాన్ని వ్యాలిడేట్ చేస్తాడు ముందు ఎస్ ela appears a rational fear. rational fear in fact no fear is rational no sorrow is rational women would to beiction that is the soul's unconditional and the soul's sacred as the resources are rational I'm e sorrowful and Hii meaning through to start the soul's sake doesn't like a true soul's family there is an soul's sacred perfect or przyjno should claim sayître five nich해�le these pieces this inside is the soul's sacred అలాంటిది నువ్వు ఏదేమి భయపడుతున్నట్టు కాబట్టి ఆత్మస్వరూపము అభయము ఆనందమో అయి ఉండగా వీడేమో దుఃఖంతో భయంతో భయపడుతూ బతుకుతూ ఉంటాడు అండ్ ఈ దుఃఖానికి భయానికి వీడు ఎవేవో రీజన్స్ వెతుకుతాడు బాహ్యమైన రీజన్స్ వెతుకుతాయి వీటికి ఎవడు ఏ రీజన్ చెప్తే దాన్ని వెంటబడుతూ ఉంటాడు అండ్ ఇన్ ప్రాసెస్ హీ పిక్స్అప్ సమ్మోర్ సారో సంవత్సర సారో కాకపోతే ఇంకేమిటి ఈ పక్షం సంవోర సారం ఈ విధంగా వీడిని ఎక్స్ప్లై చేయడానికి ఒక సిద్ధంగా ఉంటాడు లోకంలో భయపడేవాళ్లు లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీ ఏమవుతుందండి ఇన్సూరెన్స్ కంపెనీకి పెట్టుబడి ఏమిటండీ బిల్డింగులోనూ క్యాష్ కాదండి పెట్టుబడి అది అది దట్ కమ్స్ లేటార్ పెట్టుబడేటంటే జనుల హృదయంలో భయం పెట్టుబడి అది వాడు పెట్టుబడి భయం పెట్టుబడి अलाे रागम पड़े वाले टेन अभी पेबड़े काबी मूडिं दूर में पता भाष्यको चुदरागभय क्रोध राग्रोधा विगता यस्मा सह య క్రోధ ఏ మనిషి నుంచైతే రాగము భయము క్రోధము అదే వరస వరస మారదు అదే వరస ఈ మూడు తప్పుకుంటాయో ఆ వాడే స్థితత్వ్ఞ మూడో అవసరం పోవాలి ఒక వ్యక్తి మనకి రాగం ఉందనుకోండి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఆ రాగాన్ని ప్రేమగా మార్చేసుకుని వాడిని ఆశీర్వదించేసి వీ షుడ్ టు లివ్ హిజ్ లైఫ్ You should allow him to live his life. And then we are not saying, we really gave about both of so. us. But are you, are you contemplating about his life or not? You should allow him to live his life. And then, what life we are literature students, what we should do as a duty. Duty that he also needs. అంట వాడి కనుక సహాయాన్ని అపేక్షిస్తే వీ షుడ్ డూ వెరేన్ యాజ్ ఎ డ్యూటీ కాబట్టి ఇతరులకి హెల్ప్ చేయటానికి వాడు మన సొంత మనిషి అయి ఉండాలా వాడు మన వాడే బంధువు అయి ఉండాలండి మన కులం వాడే అయి ఉండాలా సపోజ్ ఓ మనిషి వచ్చాడు కష్టంలో ఉన్నాడు స్వామీజీ నేను కొంచెం ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నానని నా దగ్గరికి వచ్చాడు వాడి కులంతో సంబంధం ఉందా అయితే వాడు నాకు నా గోత్రం వాడు ఉండాలా ఏమిటి అయి ఉండాలి ఈజ్ ఇస్ నాట్ ఎనాట్ దట్ ఈ సఫరింగ్ ఈజ్ జెన్యువైన్ And you can help. Is that not enough? That should be enough. And that is, Rāgamu nai khandishkunar kattinchi, nir sahayin keta ni khandin kattla hai. Rāga nai khandin kya rante. That's all. Veta rāga bhaiya kattla hai. So, rāgamu nai, I can say in English, perfect, concavity nai. Concavity. And that is, my mind is concave, and then it includes one or two to exclude everything else that is raga along with exclude everything which you amongst to saying include everything all the time you are giving help how much you are helping them you are helping them the people who are in trouble you cannot help them you are giving help in pleasant time only you are helping ఆ సమయంలో మనవాడే ఉన్నాడు అనుకోండి మన వారికే తెస్తాడు పై వాళ్ళకి ముందుకు ఇస్తాను కాబట్టి హెల్ప్ చేయటము డ్యూటీ చేయటము ఇట్ నాట్ ది ఇష్యూ ది ఇష్యూ ఇస్ డూ యూ హ్యావ్ అటాచ్మెంట్ ఫర్ హిమ్ ఆఫ్ నాట్ డూ వాంట్ హిజ్ లైఫ్ టు గో ఇన్ ఏ పర్టికులర్ ఫ్యాషన్ ఆఫ్ ఇప్పుడు ఒకడు ఉన్నాడు వాడు హీ హ్యాజ్ హిజ్ ఓన్ బ్లూ ఆఫ్ లైఫ్ నేను ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా కొత్తగాలని వాడు అనుకుంటూ ఉంటాడు వాడేం బుద్ధిమంత్రులుగా పాటిదేళ్ళు వచ్చినవాడు పెళ్ళైన వాడు వాడికి తెలియదా మాత్రం తెలివితే వాళ్ళకి లేవు వాడికి ఏదో నేను ఇలా జీవించాలని వాడు అనుకుంటూ ఉంటాడు వాడు ఇలా జీవించాలని వీడు అనుకుంటాడు తండ్రి అనుకుంటాడు ఇప్పుడు భగవంతుడు ఈ ఇద్దరు కోరికలో ఎవరి కోరిక పూర్తి చేయాలంటారా కాబట్టి భగవంతుడు హీ హ్యాజ్ ఏ థర్డ్ ప్లాన్ అల్టిమేట్ గా ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ అవుతుంది వీడు అనుకున్న ప్లాన్ ఇంప్లిమెంట్ కాదు తండ్రి అనుకున్న ప్లాన్ ఇంప్లిమెంట్ కాదు కొన్ని చోట్ల ఏమవుతుందంటే భగవంతుడు అనుకున్నది వీడు అనుకున్నది తండ్రి అనుకున్నది ఒక్కడే అవుతుంది ఒకప్పుడు అలా అవుతుంది భగవంతుడు ఒక అమ్మాయి వీడికేని భాగ్యాన్ని నిర్ధారిస్తాడు ఆ అమ్మాయి రూపమతేని వీడికి నచ్చుతుంది వాళ్ళు మంచి కట్నం ఇస్తున్నారు కట్నం ఈయనికి అన్ని పోయిన సైడ్ అవుతాయి ఆ అప్పుడు వీడు అనుకుంటాడు అమ్మో దిస్ ఇస్ ఆల్ అవర్ విఘట స్పృహ ఎవరిథింగ్ ఈజ్ గోయింగ్ అకార్డింగ్ టు మై క్యాల్కులేషన్ తృష్ణ పెరుగుతుంది పెళ్లిలోనే ఆ తృష్ణ మీద నీళ్లు చల్లుతారు ఆ తన్నీళ్ళు చదువుతాయి పెళ్లిలోనే పెళ్లి అవక్కర్లా పెళ్లిలోనే వీడి ఎక్స్పెక్టేషన్స్ మీద తన్నీళ్ళు చదువుతారు ఏదో చేస్తారు రిసెప్షన్ లో సరిగ్గా ఇవ్వలేదనో లేకపోతే రెండే కోట్లు నాలుగు కోట్లు పెట్టలేదనో ఏదో ఫ్రస్ట్రేషన్ ప్రారంభం అవుతుంది ఇంకా పెళ్లి పూర్తి అక్కర్లేదు పెళ్లి మూడు మూడు పోట్ల పెళ్లి మూడు పూటల పెళ్లి నుంచి వచ్చేప్పుడు వీడు ఎలా వస్తాడండి యుల్మీ హౌ హీ కమ్స్అట్ వెళ్ళేప్పుడు ఎలా వెళ్తాడు రాగంతో వెళ్తాడు వచ్చేప్పుడు రాగ క్రోధాలతో వస్తాడు ఓకేసారి భయం కూడా తెచ్చుకొస్తాడు ఇంక వీడు మనకి ఇక్కడ వాడు వింటాడు వినో అనే భయంతో పడింది చాలా తప్పండి ఎంత గృహస్థులైతే మాత్రం వెళ్ళాలండి జీవించడానికి సన్యాసులకు కూడా ఉంటాడు సన్యాసులకు ఎవరు అటాచ్మెంట్ ఉంటాయి సన్యాసులు విల్లు రాస్తారు అన్నీ ఇమాజిన్ సన్యాసి విల్లు రాయడం ఏంటండి అంటే ఏమిటి మరి ఏం ఇప్పుడు వీళ్ళంతా ఏం చేయమంటారంటే సన్యాసి విల్లు రాసే స్థితి తెచ్చుకోకూడదు ఆ స్థితి రానివ్వకూడదు వీళ్ళు ఎవడు రాస్తాడు తన చేతులతో తను ఎవరి జాటకాలు రాస్తాడు వీళ్ళు సన్యాసి ఆ స్థితి తెచ్చుకోకూడదు ఇచ్చిపారేయాలంటే ఎవరితో వాళ్ళకి ఇచ్చేయాలి ఇచ్చేసి బుధుల మీద ఒక అండవేశ్వరం రామకృష్ణ అనుకుంటూ కూర్చోవాలి సో శివానంద స్వామి శివానంద సన్యాసి వీల్లు రాయడం గురించి చాలా గట్టిగా విమర్శ చేశారు స్వామి శివానంద ఈ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సైన్స్ దాట్ వాక్ అందిస్తారు వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సైన్స్ ఆయన ఈ సన్యాసి వీళ్లు రాయడం గురించి చాలా బాగా అయినా పెరుగుదారుగనైజేషన్ చేశారు గాని వ్యామోహంలో ఎప్పుడూ పడలేదు ఈజ్ ఏ వెరీ బెస్ట్ ఎగ్జాంపుల్ కానీ అందరూ అలా ఉండరు ఎవరివో బోల్డ్ అంత సంస్థలను నిర్మాణం చేస్తారు వ్యక్తి కేంద్రీతంగా నిర్మాణం చేస్తారు తత్వం చుట్టూ నిర్మాణం చేయరు ఒక సంస్థ ఉందంటే వాట్ ఈజ్ ఇట్స్ ఫోకస్ లెర్నింగ్ ఈజ్ ఇట్స్ ఫోకస్ ఆ సంస్థలో ఆగిపోతాం అంటుంది అది ఆగిపోదు లెర్నింగ్ ఈజ్ దే బట్ అరౌండ్ ద పర్సన్ The focus is the person. Learning is also there. A Pudu second, third avos around, focus then is there. Person is the focus. A person photograph, a person, uh, pers a person, persona, that is the focus. So, you serve the person. The person blesses you. You, you adulate uh, uh, the person and the person promotes uh, this kind of adulation. She depends upon you psychologically. యూ డిపెండ్ అపాన్ హిమ్ సైకలాజికల్లీ మధ్య మధ్యలో తత్వబోధ ఆత్మబోధ అంటూ ఉండటం ఫోకస్ హిజ్ టెర్సన్ అటువంటిప్పుడు ఏమవుతుందంటే ఆ ఇన్స్టిట్యూషన్ ఆ పెర్సన్ పక్కకి తప్పుకోగానే స్టార్ట్స్ కోలాప్స్ చచ్చిపోనక్కర్లా హాస్పిటల్ అయితే ఇదైతే చాలు చచ్చిపోవడం దాకా ఏదో హాస్పిటలైజ్ అయితే చాలు ఇప్పుడు మనకి ప్లీజ్ డోంట్ మైండ్ మనకి ఇద్దరు పూరి శంకరాచార్యులు ఉన్నారు ఇప్పుడు ఒక ఆయన అహ్మదాబాద్ లో ఉంటాం ఒక ఆయన పూరిలో ఉంటా పూరీలో ఉన్నాయన ఉషప్ప సీ ఈజ్ ది రియల్ పూరి శంకరాచార్య అహ్మదాబాద్ లో ఉన్నాయన పూరి శంకరాచార్య ఇన్ ఎగ్జైల్ అది పొజిషన్ దిస్ ఇస్ ది పొజిషన్ అండ్ కోర్టులో కేసులోకి నడుస్తుంది కానీ ప్రభుత్వము పోలీస్ ఆఫీసర్లు ఇప్పుడు అక్కడ పూరీలో ఉన్నాయని పక్షాన్ని ఉన్నారు he usurped a young who was now a young man he was in exile there he had no support from politicians no support from police officers not even from his own people they couldn't even touch him the young man would call and convince hundreds of people he would keep powering therefore this elderly gentleman he was virtually pushed away so వేతరాగ భయక్రోధ స్థిత్య సో భాష్యకారులు దాన్ని ఉద్యోగ సమాసం చెప్పేసి ఉద్ధి చేశారు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారు నేనంటే రాబోయేట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అందాము స్థితీ స్థిత ప్రజ్ఞ సో ధీ అంటే ప్రజ్ఞానర్థం లక్షణాలు కదా మనం చెప్తుంటా స్థితీ అన్న స్థిత అంటే స్థిరమైన వివేక ప్రజ్ఞ గలవాడు ఇప్పుడో మనకి సామెత ఒకటి ఉంది అవసరానికి పనికిరాని బాకా అని ఏదో సామెత ఒకటి సో స్థితప్రజ్ఞుడంటే ఒక శాస్త్రము బోధించినటువంటి ఏ ప్రిన్సిపుల్ ఉందో ఏ ధర్మం ఉన్నదో అది కరెక్ట్ టైంలో గుర్తుకొచ్చేవాడే స్థిత ప్రజ్ఞుడు యూ రిమెంబర్ థింగ్స్ దట్ యూ నీడ్ టు రిమంబర్ అట్ ది రైట్ టైం అది సాధకునే లక్షణం అది సాధకునే లక్షణం అండి డ్రైవింగ్ చేసేప్పుడు డ్రైవింగ్ రూల్స్ అన్ని మీకు చెప్తాను ఎన్ని రూల్స్ చెప్తారు పరీక్ష కూడా పెడతారు డ్రైవింగ్ ఇది ఈ ఈ ఆ సైన్ లాగా అని రూల్స్ ఉంటాయి ఇవన్నీ మీకు వచ్చినాం డ్రైవింగ్ అన్నీ కండస్తావచ్చును డ్రైవింగ్ మొదలు పెట్టారు మొదలుపెట్టినప్పుడు మొత్తం అన్నీ గడగడా గొప్ప చెప్తానంటే ఎక్కడ కుదురుతుందండి అలా ఎలాగ అల్లి రూల్స్ వచ్చి కావలిస్తే నువ్వు అడుగు నువ్వు రూల్ అడుగు చెప్తాను ఇరవై రూల్ అడుగు చెప్తా ఎందుకది అది అవసరమే బట్ మోర్ దాన్ దాట్ ఆ డ్రైవ్ చేస్తుంటే అట్ యాక్చువల్ సిచ్యువేషన్ లో ఏ రూల్ గుర్తుకురావాలో ఆ రూల్ గుర్తుకురావ అంతేగాని నాకు రూల్స్ అన్ని గుర్తున్నా కానీ ఆ టైంలో గుర్తుకు రాలేదంటే ఏమిటి ఈ బ్రేక్ మీద కాలు వేయడానికి బదులుగా ఎక్సలరేటర్ మీద కాలు వేసేయడానికి కొండ ఏమవుతుంది కాబట్టి ఒకసారి సైకిల్ మీద ఇలాగా దిగుతున్నాడు ఒక తరం దిగుతుంటే స్పీడ్ ఎక్కువైపోయింది డౌన్ ది స్లోప్ స్పీడ్ ఎక్కువైపోతే సైకిల్ తొక్కే వాళ్ళకు రూల్ ఒకటి ఉండే సైకిల్ తో అనుభవం ఉన్న వాళ్ళు చెప్పే రూలు ఏం పరీక్షలో వేయం కాదు డౌన్ ది స్లోప్ వెళ్లేప్పుడు స్పీడ్గా ఉన్నప్పుడు ఫ్రంట్ బ్రేక్ వేయకూడదు అదో రూలు బ్యాక్ బ్రేకే వేసుకోవాలి బ్యాక్ బ్రేక్ వేసి దానికి సపోర్ట్గా ఫ్రంట్ బ్రేక్ వేసుకోవచ్చు అంతేగాని ఆరంభమే ఫ్రంట్ బ్రేక్ వేయకూడదు వాడు బ్రేక్ వేయాల్సి వచ్చింది కంగారు పడ్డాడు ఎదురు కూడా పోలీసులు చూశాడు కంగారు పడి బ్యాక్ బ్రేక్ వేయడానికి ఫ్రంట్ బ్రేక్ నొక్కాడు ఫ్రంట్ బ్రేక్ తో పాటు బ్యాక్ బ్రేక్ నొక్కాడు కానీ కొంచెం ఎక్కువ ప్రెషర్ బ్రేక్ మీ పడింది మనిషి ఇలా పల్టీ కొట్టేసి వెళ్లి పోలీసులో పడ్డాడు వెళ్లి చేయి విరిగింది నేను అన్నాను ఎరా ఎందుకు రాలో చేసేవంటే నాకు గుర్తు బ్యాక్ బ్రేక్ వేద్దామని కంగారు కూడా బ్రేక్ వేసేది అన్నాడు కాబట్టి సాధకుడి లక్షణం ఏమిటంటే You remember the right thing, all the right things at the right time. You consistently remember what you have to remember. That's the same thing. If you don't have a heart, you don't have a heart, you don't have a heart, you don't have a heart.